బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేసాలు అండి మరి దేవుని నామానికే మహిమ కలుగు కాక ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ కూడిన మన అందరికీ సమాధానం కలుగునాక మరి దినమంతా దేవుడు తన కృపలో బదులుపరిచి ఒక సాయంకాలం దేవుని శృతించేటకు ఆయన స్వరం టయాన్ని బట్టి దేవునికి స్థుతి కలిగిన గాక మరి దేవుని నామానికి మహిమ కలుగునాక మరి మై వాన పడుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే నెట్ సర నెట్వర్క్ సరిగ్గా ఉండదు కాబట్టి కాబట్టి మరి మన మధ్యలో ఉన్న క్యాథిన్ సిస్టర్ గారు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తాను ప్రేజ్ రాస్టర్ మీరు ప్రేర్ చేయండిస్తాము మళ్ళీ స్తోత్రం నైనా పరిశుద్ధి మహిమోన్నత సరశక్తి మంత్రుడ జీవం గల తండ్రి నీకు వందనాలు సుప్రభ నిన్న నేడినంతరమేక రీతి గల తండ్రి నీకు వందనాలు అబ్ అల్ఫాయు మేఘయో ఆధంతమైన దేవా నీకే స్తోత్రంలో చెల్లిసినయన ఇచ్చిన రాత్రికాలం సమయం బట్టి దినం బట్టి నీకు స్తోత్రంలో నాయన ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించి కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన ఈ ధన్యత లేని వారికి కూడా యశు ప్రభా ఎంతమంది ఉన్నారో ప్రభావంతా జ్ఞాపకం చేసుకోండి దేవా వాళ్ళు కూడా యేసుకృష్ణ కృపలో భద్రపరచండి వాళ్ళకు కూడా ఈ సమయాన్ని దినాన్ని వాళ్ళు కలిగచ్చేయండి దేవా వాళ్ళు కూడా నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే శక్తి దయచేయండి నీ పరశుద్ధాత్వచితే వాళ్ళు కూడా అభిషేకించండి తండ్రి యేసు వందనాలు దేవా ఈ సమయంలో పతొకబిడ్ జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రిని రాక పతొక్క బిడ్డ యేసుకృష్ణ నామిన సందికి నడిపింపబడుగాక అంధకార శక్తులని కుటుంబాల పీడి సుదృష్ట శక్తుని కాల్చివేసి వాళ్ళకు సమాధానం నెంబర్ దయచేసి వాళ్ళందరికీ యేసుకృష్ణ నామంలో ప్రభావ సమాధానం కల శక్తి దయచేయండి తండ్రి యేసు ప్రభానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన వాళ్ళ తెలియక తెలిసిన పాపాలు ఉంటే క్షమించామని అడుగుతున్నాం నీ సన్నిధిలో ఆయన తండ్రిని స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన సైతంతో పీడింపబడుతున్న వాళ్ళతో మీరు మాట్లాడండి ఆయన దేవ యేసుకృష్ణ నామంలో వాళ్ళందరికి సంధికి సమాధానం కలెక్టర్ శక్తి దయచేసి వాళ్ళ కుటుంబంకున్న బంధకాలను కట్టడానికి వేరే కొట్టండి నాయన యేసు ప్రభాని రాకడతారు కనుక ఆయన ప్రతి ఒక్క బిడ్డ మీరు ఏర్పరచుకున్నారు ఆయన తండ్రి నీకు స్తోత్రం చేసిన వాళ్ళందరినీ రాజ్యానికి కట్టే బిడ్డలు గనుక ప్రభ వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిసాం నాయన ముఖ్యంగా యేసుకృష్ణ నామంలో దేవ ఈ సమయంలో మాకు ఈ అవకాశం బట్టి నీకే వందనాలు ప్రభా మరి ఎంత బిడ్డలు యేసు ప్రభ ఎంతమంది రాలదు ప్రభ వాళ్ళందరూ ఆశీర్వాదం పొందునుగాక మరి ఎక్కడైతే ఏ ప్రాంతంలో వాడబడుతుందో సేవలో ప్రభ వాళ్ళు అభిషేకించ సేవలో బలంగా మీరు వాడుకోండి తండ్రి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను నాయన వచ్చిన పతొక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి యేసు ప్రభావ పాఠ ధర్మం అయిపోయింది చేత మీరు మాతో మాట్లాడటం ఈ వాక్యంలో జీవం ఉంది దేవా ఈ జీవం చేత యేసు ప్రభావం భద్రపరిచిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తాం ఈ జీవాన్ని ఈ లోకానికి మేము దేవా వాళ్ళు కూడా యేసుకృష్ణ జీవింప కలుగును తండ్రి నీకు సహాయం చేయండి తండ్రి ఈ పరశు దాత్వ చేత ముద్రించుకోండి పతోక తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ వాక్యమే వెనుగోగనుక ప్రభా పతొక్కడికి వెలిగింపబడను గాక నైనా తండ్రి నీకు స్తోత్రం ఎక్కడైతే పాపం ఉందో ప్రభా అక్కడ నీ కృప అధికంగా కలుగును గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి ఎస్సు క్రిస్తు నామంలో పతన ఏర్పరచుకున్న ప్రభా తోడే నడిపించే విజయాన్ని దయచేయండి ఈ రాత్రి కాలం మీరు మాతో మాట్లాడండి ప్రభా బలపరచండి నాయన మా హృదయాలను సరిచేయండి తండ్రి ఎసు ప్రభా తోడే నడిపించి మీరు రాకడకే సిద్ధపరచుకోమని నజడని ఎసుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ రైస్ ప్రైస్ అలా చెప్పండి శాంతమ సిస్టర్ పానండి అందరికీ ప్రైస్ అలాడ్ పాట పాడుతూ దేవుని మాయం పరచుకుందాం ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మాది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్థుతించేదా ఆనందమానందమే ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మాది నెమ్మాదియే ఆసక్తితో నిన్ను పాడి స్థుతించదన్ ఆనందమానందమే ఆశ్రయమే ఆచర్యమే ఆశ్రయం మే ఆచర్యమే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ప్రియుడా ని ప్రేమ పాదముల్ చేరి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్థుతించేదన్ ఆనందమానందమే నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయాము పొంగేనయ్యా నిశక్తి కార్యముల్ తలంచి తలంచి హృదయాము పొంగేనయ్యా మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచి వాడా స్తోత్రము స్తోత్రమయ మంచివాడా మహోనతుడా ఆరాధనా ఆరాధనా మంచి వాడా మహోనతుడా ఆరాధనా ఆరాధనా ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరీ నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తేదన్ ఆనందమానందమే బలమైనా గుర్రెగా పాపములంతటిని మోసి చీతివే బలమైన గుర్రెగా పాపములంతటి మోసి చీతివే పరిశుద్ధ రక్తము నా కోరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కోరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ప్రియుడా ని ప్రేమ పాదాముల్చే రీతి నెమ్మది నెమ్మదియే ప్రేమ పాదముల్ చేతి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడిస్తుందమానందమే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తేదన్ ఆనందమానందమే ఆశ్రయమే ఆశ్చర్యమే ఆశ్రయ మే ఆచార్య మే ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ప్రియోడని ప్రేమ పాదముల్ చేతి నెమ్మది నెమ్మది ఏ ఆసక్తితో నిన్ను పాడిస్తూ తెంచేదన్ ఆనందమానందమే ఎన్నెన్నో ఇక్క నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చినా నిన్ను నే విడువానయ్యా రక్తము చింది సాక్షిగా ఉందను నిశ్చయం నిశ్చయమే రక్తము చింది సాక్షిగా ఉదును నిశ్చయం నిశ్చయమే రక్ష కూడా కేసునాదా రక్ష కూడా సునాదా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ప్రియుడాన్ని ప్రేమ పాదాముల చేతి నెమ్మది నెమ్మది ఏ ప్రియుడా ప్రేమ పాదాముల చేతి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తన్ ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడిస్తూ తేదన్ ఆనందమానందమే ఆశ్రయమే ఆశ్చర్యమే ఆశ్రయమే ఆచర్యమే మనం హజన చక్రవర్తి బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తాను బ్రదర్ వాక్యం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిందేవా మీ నామానికి ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం అంతా మీ ఉచితమైన గుచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఇప్పటివరకు సజీవులకు లోంచి సజీవుడు అయిన మిమ్మల్ని స్థుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని మీకు ఎంతో వందనాలు ప్రభా ప్రభా ఇదిగోనైనా వాక్యం చెప్పుకోబోతుండగా మీరు మాతో ఉండండి మా మధ్యలో ఉండండి ప్రభా తండ్రి ఇదిగోనైనా చిట్ట చవిరి జిల్లాలో ఉన్నాము ప్రభా మీ సమయం ప్రభా మీరు అక్కడ ఎప్పుడో మాకు తెలియదు ప్రభా ఆ సమయానికి ప్రభావ మేము కలిగి ఉండాలని మీరు కోపం అనుగ్రహించండి తండ్రి ఆ సమయానికి గుంపులో మేము మీ కూడి ప్రభా ఇదిగోనైనా ముఖ్యంగా వాక్యం చెప్పుకోబోతుంటారు సొంత చెప్పుకోబోతుండగా ప్రభా మా సొంత జ్ఞానంతో సొంత తలంపులతో సొంత ఆలోచనలతో కాక మీ ఆత్మ నడిపెంపుతో మమ్మల్ని మంచమని ప్రభావినైనా ఉంచు తండ్రి ఇదిగా అయినా మా ముందున్న ప్రతి సమయాన్ని ప్రబం చేసిన తప్పచెప్తూ అనాథను మీ ప్రితకుమారి అనేసి క్రిస్తు వారి ద్వారా ఈ మనవలన్నీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్వార్థ ఇరవై అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన చదువుకున్నావు ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలను ఆయనకు చూపించవచ్చేవి అందుకైనా మీరు ఇవన్నీ చూచున్నారు కదా రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలవ ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చేపచున్నానని వాడుతో ఆయన ఆయన వరి మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీరాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్ల నేను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనడి వాక్యాన్ని మనం గమనిస్తే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి అని అంటే మొట్టమొదటిగా మరి నీరాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పుకు అని అడిగినప్పుడు ఆయన ఈ మాటతో మొదలు పెట్టడం అనేది కొంత ఆశ్చర్యం ఎందుకు అని అంటే వారి యేసు వారితో ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనడి ఈ మోసం అనేది ఆ ఏ విధమైనటువంటి మోసమైనా అయ్యుండొచ్చు అది ఆధ్యాత్మికమైనటువంటి మోసమైనా అయ్యుండొచ్చు శారీరక మోసమైనా అయ్యుండొచ్చు కానీ ఈ విషయంలో ఒక జాగ్రత్త అనేది ఎందుకు చెప్తున్నారు అని అంటే ఇది ఒక ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు ఈ మాట ఒక హెచ్చరిక ఎవడునూ మిమ్మల్ని వారి వేసు వారితేట్లని ఎవడునూ మోసపర్చకుండా మోసపరచకుండా అంటే మోసపరచబడే దినాల్లో ఉన్నామని మోసపరచబడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని మోసం అనేది చాలా సమీపంగా మనుషులకి ఉంది అని ఒక హెచ్చరిక ఇది ఒక వార్నింగ్ అనుకోవచ్చు రెండవది ఏంటంటే మనం అతిగా ప్రేమించిన వారికి ఏం చెప్తామంటే కొన్ని భద్రతలు కొన్ని జాగ్రత్తలు చెప్తా వస్తాం కాబట్టి ఇది ప్రేమతో కూడినటువంటి మాట అని మనం అనుకోవచ్చు లేదు అని అంటే ఒక్కొక్క సందర్భంలో నమ్మకం లేకపోతే వాళ్ళకు కూడా చెప్తారు ఉదాహరణకు ఒకవేళ పిల్లలు బాగా గొడవ చేసే పిల్లలు ఉన్నారు అనుకోండి మరి వాడితో జాగ్రత్త వాడు మాములుడు కాదు వాడితో జాగ్రత్త చెప్తారు కదా వాడు బాగా గొడవ చేస్తాడు వాడు అల్లన చేస్తాడు వాడు అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడని చెప్పి వాడితో జాగ్రత్త అని చెప్తారు అంటే నమ్మకం లేకపోతే అవతల వ్యక్తి మీద నమ్మకం లేకపోతే అంటే మన మీద కూడా నమ్మకం లేకపోకుండా లేదా అని అంటే ఏమో తెలియదు ఎందుకు అని అంటే ఈ మాట వాస్తవంగా చూస్తే అక్షరంగా చూస్తే ఆ రోజు శిష్యులకు మాత్రమే చెప్పబడింది శిష్యులు ఆయన అడిగినప్పుడు ఏకాంతంగా వెళ్ళి అయ్యా నిరాకరకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి మాతో చెప్పండి అన్నప్పుడు ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనడి అని చెప్పి డైరెక్ట్ గా శిష్యులకే చెప్పారు ఆ శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు ఆయనతో పాటు తిరుగుతా ఉన్నారు శిష్యులు ఎక్కడైనా మోసపరచబడబడతారేమని వాళ్ళ కోసం చెప్పారా అని అంటే శిష్యులు మోసపరచబడ్డారు ఎవరు శిష్యులు ఒకళ్ళు ఎక్కడ మోసపరచబడ్డారని అంటే వెండి మరి దేవుణ్ణి అప్పగించబడతా పడే విషయంలో అప్పగించే విషయంలో ఒకళ్ళు ధను చేత ఆ మాట చేత మోసపరచబడి దాని వైపు తిప్పబడి ఆయన్ని అప్పగించడం అనేది చూస్తాం కాబట్టి అది ఈ లోక సంబంధమైన దాంట్లో నేనా అంటే లేదు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఒకటి జాగ్రత్త చెప్పడం ఉదాహరణకు ఒకవేళ మనం చక్కగా బయలుదేరి కాలేజీలకు లేకపోతే డ్యూటీలకు లేకపోతే ఎక్కడికైనా ప్రార్థనకో వెళుతున్నప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఏం చెప్తారంటే అమ్మా జాగ్రత్త మనం జాగ్రత్తగానే వెళతామని తెలుసు అయినా కూడా ఒక మాట ఎందుకు చెప్తారు అని ఏంటంటే మనం జాగ్రత్తగానే ఉన్నవాడు జాగ్రత్తగా ఉంటాడో లేదో తెలియదు కాబట్టి ఒక జాగ్రత్త అనేది అక్కడ హెచ్చరించడం అనేది చూస్తాం ఒక జాగ్రత్త అనేది చెప్పటం చూస్తాం మార్కు స్వార్త మార్పు స్వార్త పదమూడవ అధ్యాయము ఐదో వచ్చి నేను చూద్దాం ఏ స్వారితో ఇట్లా చెప్పసాగారు ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి దానికి ఉంటాడు అంటే అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన చెప్పి అనేకులను మోసపుచ్చేదరు ఏ విషయంలో అంటే ఆ ఇది ఆయన ఆయన ఆయన యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నటువంటి యేసు ప్రభుకి సారంగా ఉన్నటువంటి ఆయన వాక్కుని లేకపోతే ఆయన ఆయన రూపాన్ని ఆయనలో ఉన్న గుణగణాన్ని ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని అది నేనే అని చెప్పి మోసపుచ్చేద్దరు ఏ విధంగా మనిషిని మోసపూర్చగలం అని అంటే నాకు తెలిసినటువంటి ఆ పరిస్థితులు ఏంటి అని అంటే కొన్ని సందర్భాలలో అవసరం కోసం మనుషులు ఇంతకుముందు మోసం చేసేవాళ్ళు కానీ ఆ మోసం ఎలాంటి మోసం అనేది అంటే ఒక వ్యక్తికి హాని కలిగేది కాదు కానీ అట్లాని ఒక వ్యక్తికి లాభం చేరుకోవడం కోసమే మోసం చేసేవాళ్ళు మోసం మనిషిని చేసేవాళ్ళు కాదు నాకు తెలిసినప్పుడు అంటే ఎట్లా అంటే ఉదాహరణకు ఒకవేళ మీరు ఒకవేళ అలాంటి అనుభవం నుంచి గనక వచ్చి ఉంటే ఆ ఎట్లా ఉంటుందండి అంటే ఆద అది బేబీకి భర్తించినప్పుడు అది కన్నినప్పుడు కొన్ని కొన్ని చిన్న దూడలు అప్పుడే చనిపోతాయి చనిపోయినప్పుడు ఏం చేస్తానంటే దాన్ని మోసం చేయడం కోసం ఆ ఆ చర్మాన్ని దాని లోపల కూడా చెత్తతో పేర్చి దీని రూ దీని రూపాన్ని ముందు పెడతా ఉంటారు పెట్టి ఉంటారు అప్పుడు ఆ గేదె ఏం చేస్తుందంటే ఈ పిల్ల నాదేనని చెప్పి నమ్ముతుంది నమ్మి దాని దగ్గర పాలను పాలవాళ్ళకి ఆ యజమానికి ఇవ్వటం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది శరీర సంబంధమైనటువంటి ఇదేంటి ఆత్మ సంబంధమైనటువంటి మోసం ఏంటి అని అంటే చాలా సందర్భాల్లో నిజమే దేవుడు ఏం చెప్పాడంటే కొందరిని ఆ ప్రవక్తలు గాను కొందరిని అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేవారి గాను కొందరిని మరి కాపర్లు గాను ఈ విధంగా విభజించబడి ఒక ఐదు రకాల మనుషుల్ని ఐదు రకాల తలంతుల్ని ఐదు రకాలుగా సంఘాల్లో ఉండాలని చెప్పి దేవుడు ఏర్పరచుకున్నాడు వాటిల్లో కూడా అద్భుతాలు చేసేవాళ్ళు ఆశ్చర్యాలు చేసేవాళ్ళు చాలా భయంకరంగా చేస్తూ ఉంటారు ఎందుకు అని అది వాళ్ళ గుణగణాన్ని బట్టి కాదు కానీ వారిని ప్రేమించి వారి కోసం ఆయన ఇచ్చినటువంటి ఒక తలంతు ఆ తలంతుని చాలా మంది మిస్యూజ్ చేసుకుంటా ఉంటారు కేవలం ధనాపేక్ష కొరకే ఇలా చాలా మందికి బలహీనతలు ఉన్నాయండి రకరకాల బలహీనతలు ఉన్నాయి కొంతమందికి అప్పులైతే అప్పులు బాధ ఉంటే బలహీనత ఉంటే కొంతమందికి జబ్బుతో కూడుకున్నటువంటి బలహీనతలు ఉన్నాయి కొంతమందికి ఏంటంటే ఇదిగో బిడ్డలు లేకపోవటం కొంతమందికి ఏంటంటే ఇంట్లో శాంతి సమాధానం లేకపోవటం కొంతమందికి ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవనోపాధి లేకపోవడం రకరకాలైనటువంటి సమస్యలు వారు ఆ శిలువును మోసుకుంటూ వెళ్లాల్సిందే ఆ శ్రమను అనుభవించుకుంటూ వెళ్లాల్సిందే కానీ ఎవరి దగ్గరకు వెళ్ళి అయ్యా నాకు ఈ శ్రమ ఉంది నాకు ఈ ఇబ్బంది ఉంది ఈ ఇరుకుంది అనేది ఏంటంటే వారిని ప్రార్థన చేసి ఆ తర్వాత వారి దగ్గర నుంచి ఒకవేళ ఆ కార్యం జరిగితే మంచిగా వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాలుగా బెనిఫిట్స్ పొందుతారు పొంది చెప్పేవాళ్ళు సాక్ష్యం ఏం చెప్తారు అంటే ఫలానా వాళ్ళు చెప్పడం వల్లే ఫలానా వాళ్ళు ప్రార్థించటం వల్లే ఇదిగో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్లే కానీ దాని వెనక మాలా అసలు మర్చిపోతారు దానికి కారణభూతుడైనటువంటి దేవుణ్ణి ఆయనకు ఆ గిఫ్ట్ ఇచ్చిన మనకి అక్కరతో ఈ అవసరతో తీర్చిన ఆ దేవుడే ఆ ప్రభువే అనే విషయాన్ని మరిచిపోయి వ్యక్తినిస్తి వ్యక్తికి ఘన చేకూర్చే పరిస్థితులు చేకూరుతా ఉంటాయి అంటే ఇండైరెక్ట్ గా అక్కడ చెప్పబడింది ఏంటి అని అంటే ఆయన వాక్యే ఆయన మాటే అక్కడ ఏమన్నాడు ఒకసారి చూడండి అనేకులు నా పేరిట వచ్చి ఏ విధంగా చేయగలరు చిన్న మోసం జరిగిందండి ఒక నాన్ క్రిస్టియన్ క్రైస్తవులు అంటే క్రైస్తవత్వం అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి బాప్తీస్ తీసుకొని వాళ్ళ పేర్లన్నీ మార్చుకొని వస్తూ ఉండి టీచర్ గారు నానా మరణాత నానా నానా వందనాలు నానా అని అనుకుంటూ వచ్చు వస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెను బాగా నమ్మారు ఎంతగానంటే దేవుని పేరిట వచ్చింది కదా అని చెప్పి బాగా నమ్మారు నమ్మితే మెల్లిగా చిటి పట్ల చిట్ చేయటం మొదలు చిట్ చేయటం మొదలు సుమారు మూడు కోట్ల రూపాయలకి పై చిలుకుని అందరి దగ్గర చిట్స్ చేస్తా చిట్ చేస్తా మంచి నమ్మకంగా దేవుని పేరిట అందరికి వందనా చెప్తా ఎక్కడ ప్రార్థన ఎక్కడికి వస్తా నాకు కూడా చెప్పనమ్మా నేను వస్తానని చెప్పడం లేకపోతే మనందరూ కలిసి ప్రార్థన పెట్టుకుందాం అని చెప్పి ప్రార్థన చేయటం అట్లా చేసి ఇక్కడ వేళ్ళ దగ్గరే ఉంటా వేళ్ళ దగ్గరే తింటా వేళ్ళ దగ్గరే ఉపాధి పొందుకుంటూ వేళ్ళ దగ్గర నుంచే డబ్బులు వేసుకుంటా అందరి ఎంప్లాయీస్ కష్టం చేసుకునేవాళ్ళు అప్పుడే ఏదో పని చేసుకునేవాళ్ళు ఒక రూపాయి వచ్చిందని ఆశ తెచ్చేస్తే చక్కగా ఓవర్ నైట్ నైట్ అంటే ఒక సుమారు డెబ్బై లక్షల రూపాయలు క్యాష్ ఇంట్లో ఉన్నాయి ఏం జరిగిందో తెలియదు మరుసటి రోజు ఉదయానికి ఆమె శవమై తేలి ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా మా దగ్గరికి డబ్బుల కోసం వస్తే కేసు పెడతాం మీ బ్రజర్ వల్లే చనిపోయింది అని చెప్పి ఒక మాట చెప్పేశారు ఎవరి పేరటి వచ్చింది ఎవరు చేర్చుకున్నారు క్రైస్తవులు చేర్చుకున్నారు ఎవరి పేరటి వస్తే దేవుని పేరటొస్తే చేర్చుకున్నారు మోసపరచబడిన వారు ఎవరు వీళ్ళే దెబ్బతింది ఎవరు వీళ్ళే వీళ్ళలో ఎన్నో రకాలైనటువంటి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక ఆడైతే చాలా ఎవరో ప్రాయంలో ఉంది ఆమె మా ఇళ్లలో అక్కడ ఇక్కడ వంట చేసుకుంటా తీసుకుని వచ్చి ఇల్లు కట్టుకుందా అని చెప్పి ఆశతో ఆ దగ్గర నాలుగు లక్షల రూపాయలు ఇది అయితే ఆడి డబ్బులు నీ నాకు ఇంట్రెస్ట్ నువ్వు ఇస్తానని చెప్పి ఆ లక్షలు కూడా తీసుకొని కంప్లీట్ గా నాలుగు లక్షలు తీసుకొని ఆ నాలుగు లక్షలు పోయింది ఆ సంవత్సరం పాటు ఇంట్రెస్ట్ పోయింది భయంకరమైనటువంటి నష్టం ఎవరు తెరచలేరు అయ్యో పాప అంటే తప్ప ఎవరు తెరిచలేరు ఈ రకమైనటువంటి మోసం ఎవరి పేరిట వస్తుందంటే నా నా మమ్మల్ని అనేక రకాలు అనేక ఒక్కొక్కరు ఒకే రకమైనటువంటి దీంతో వస్తారా రారండి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి స్ట్రాటజీ ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైనటువంటి విధానం ఆ విధానంలో వచ్చి ఏం చేస్తారనంటే మోసపరచటం అనేది చూస్తూ ఉంటాం అనేకులు నా పేరిట వచ్చి ఎవరు మోసపరచబడకుండా చూసుకోవాలి ఎందుకండి నువ్వే మోసపరచబడకుండా చూసుకోవాలి అది నీ బాధ్యత నా పేరును వచ్చాడు కదా అని చెప్పి వాడిని చేర్చుకొని ఇచ్చేస్తే ఏదో రకన ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఆ ఆత్మ ఎట్టితో నువ్వు వివేచించగలిగేటట్టు ఉండాలి ఆ సహవాసం ఎట్లాంటిదో వివేచించుకునేటట్టుండాలా మనం ప్రార్థించి కలిసి వెళ్తున్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఊకాసు వార్త ఊకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చూద్దాం యన మీరు మోసపరచకుండా చూసుకునుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు మీరు వారి వెంబడి ఓపుడి ఏమని చెప్తున్నాడండి అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన్ని కాలం సమీపించింది అని చెప్తాడు ఎంత గొప్ప గొప్ప సేవ చేసిన పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ స్థితిలో నుంచి బయటికి నెట్టబడిన వాళ్ళు ఉన్నారు ఆ ఆశీర్వాదంలో శాపంలోకి నెట్టబడిన వాళ్ళు ఉన్నారు జీవంలో నుంచి మరణంలోకి తోసిపోయబడిన వారు ఉన్నారు ఏం చెప్తారంటే అనేకులు నా పేరు వచ్చి ఆయన నేనే అని చెప్పుకుంటారట కాలం సమీపించానని చెప్పు మీరు వారి వెంబడి ఓపుడి ఈ రోజు క్రైస్తవుల్లో వాక్యంలో చెప్పబడినట్టు అతి చిన్న గుంపు మాత్రమే అది కొద్ది మంది మాత్రమే కొంత వివేచన కలిగి ఏది యథార్థమైన ఏది యథార్థ సహవాసము ఎక్కడికెళ్తే మంచి ఫెలోషిప్ లో మనం ఉండగలము ఎక్కడికెళ్తే మనం ఇదిగోండి మంచి సహవాసం కలిగి ఉండగలం యదార్థమైంది నిజమైంది అని తెలుసుకొని ఉండగలుగుతున్నారు మిగతా వాళ్ళందరూ ఏ విధంగా ఉన్నారంటే స్వకీయ బోధల చేత దురదచీవులు కలిగిన వారై వాళ్ళకి ఏది అవకాశం ఉంటే వాళ్ళకి ఏది యాప్ట్ అయితే దాని వైపు చూసి ఇదే నిజమైనటువంటి బోధ అనేటువంటి ఆలోచనలో ఉండి మోసపర్చ మోసపరచబడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇది ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు అట్లాగే వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచ్చినంటే క్రీల అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోకి బయలుదేరి వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలను దేవునికి సంబంధించినవో కావో పరీక్షించుకోండి ఏ విధంగా పరీక్షించుకోగలం ఇది ఎప్పుడో చెప్పబడినటువంటి మాట ఆ రోజుల్లోనే అప్పుడే ఎంతమంది బయలుదేరారు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు ఆ రోజుల్లోనే బయలుదేరబడిందంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పబడింది అనంటే ఈ రోజు ఎన్ డేస్కి వచ్చేపాటికి ఆ సంఖ్య మరీ ఎక్కువ ఉండొచ్చు ఆ గుంపు మరి పెద్దదయ్యు ఉండొచ్చు ఆ గుంపులో మోసపరచబడే వాళ్ళు అనేకలు దేవుడు అందుకనే మర్మంగా చెప్పాడేము ఈరోజు ఆ శిష్యులకి కాదు కాని ఆ శిష్యుల స్థానంలో ఉన్న నీకు నాకు చెప్పబడిన మాట ఏంటి అంటే మోసపరచబడకుండా చూసుకున్నాడే ఇది బైబిల్ అంతా చెప్తుందండి బాగా ఉందండి ఒక హెత్తు బైబిల్ చాలా బాగా చెప్తా ఈ విషయాలన్నీ చెప్తా ఉంది ఏంటి మోసపరచకుండా ఉంటే ఏంటి ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని కానీ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఈరోజు వ్యక్తిగతంగా మనల్ని మనమే పరిశీలించుకుంటే మనల్ని మనమే పరిశోధించుకుంటే పైకి చూడటానికి పచ్చగా అంజూరు చెట్టు లేనికి పూతలు లేక కాయ లేక పరిశోధించినప్పుడు పరిశీలించినప్పుడు దాని వైపు తేలి చూసినప్పుడు ఆయన ఆకలని ఆయన అవసరతను ఆయన అక్కరతను ఇంకా చెప్పాలంటే ఆయన ఎలాంటి గుణగణాలు కావాలని కోరుకున్నాడో అలాంటి గుణగణాలను లేనటువంటి స్థితిలో ఈరోజు క్రైస్తవ గుంపు ఉంది నా తండ్రి మంచి వ్యవసాయకుడు నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయగలను ఫలింపు అనేటువంటి జీవితం లేక ఫలభరితమైనటువంటి జీవితం లేక ఆ ఫలింపు అంటే ఏంటో తెలియక పచ్చగా ఉండి మంచిగా ఆకులు విస్తరించబడి పొద్దుగూకుల ప్రార్థన చేసుకొని పొద్దుగూకుల పా ఒక సాసంలో ఉండి ఎదుగు బొదుగు లేకపోతే బలబరితమైనటువంటి జీవితం లేకపోతే దేవుడు దాన్ని ఇది కూడా ఒక రకమైనటువంటి మోసం ఈ మోసం ఎవరు చేస్తారు అని అంటే మనల్ని మనమే చేసుకోవటమే ఎవడు మనల్ని పరిశోధించట్లేదు కదా ఎవడు మనల్ని పరిశీలించట్లేదు కదా మనం సీకెట్టుకుంటున్నాం కదా ఈ ముసుకు ఎవడు తీయలేడు కదా ఈ ముసుకులో మనం ఉన్నాము కాబట్టి మనకు మనమే తెలుసు కాబట్టి ఇదిగో ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు కలిగి ఉందాం ఈ రకంగా జనాలను మోసం చేద్దాం అని నన్ను అనుకుంటే పొరపాటే ఏం మోసం అవుతుంది ఏంటంటే మనం మాత్రమే తెలియకరిగిన వాడివి మనం మాత్రమే జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి వాడివి ఎదుటివాడు దాన్ని ఊహించలేడు ఎదుటి వాళ్ళందరూ అమాయకులు నేను మాత్రమే తెలియగలిగిన వాడిని కాబట్టి నాకు బాగా ఎత్తుకు పై ఎత్తులు వేయట తెలుసు బాగా జిత్తులు తెలుసు అని అని ఇదిగోండి ఈ క్రైస్తవ గుంపులో కొంతమంది ఉండి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు నిజమే అలాంటి సహవాసంలో మనం ఉన్నామో లేవో మనకు కానీ అలాంటి గుణగణాలు మనలో ఉన్నాయా లేవా అనేది మాత్రం వెతుక్కోవాలి చిన్న చిన్న విషయాల్లో ఒక చిన్న పదవిచ్చి ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా లేదంటే ఒక చిన్న ఫైనా చెప్పి ఇదిగోండి ఈ ఈ మంత్ అంతా మీరు చూడండి ఈ వీక్ అంతా మీరు చూడండి లేకపోతే ఈ నెలలో మీరు ఇట్లా చేయండి అని అంటే ఎవరికన్నా ఒక చిన్న పెత్తనవి చూస్తే వాళ్ళు ఎన్నో చేస్తారు అంటే ఈ ఈ టీంలో అని కాదు కానీ నేను చెప్తుంది బయట సహజంగా జరిగేటువంటివి ఒక చిన్న పిల్లలుడే వాడికి ఏమీ తెలియదు అని వాడికి ఒకసారి వరే నువ్వు లీడర్ జాగ్రత్త చూసుకోవంటే ఒక్కసారి పెద్దవాడిగా తయారైపోతాడు వాడికి ఒక్కసారి ఎక్కడైనా ప్రౌడ్నెస్ వస్తుంది వాడికి ఆ ప్రౌడ్నెస్ వచ్చి ప్రతి కంట్రోల్ చేయడం కానీ ప్రతి ఒక్కరిని మ్యాన్ హ్యాండ్లింగ్ వాడు కొట్టడం కాని వాడి కలిగింగ్ కాకపోతే టీచర్కి వాడి మీద అన్ని రకాల సాడీలు చెప్పడం కానీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మన చిన్న చిన్న స్కూళ్ళలో ఉన్నప్పుడే ఒక లీడర్గా ఇస్తే వాడి బిహేవియర్ ఏ విధంగా ఉందని అబ్జర్వ్ చేస్తే అట్లాంటిది ఒక మెచ్యూరిటీ వచ్చినటువంటి వాడికి ఒక పెద్దవాడికి ఒక పదవి ఇస్తే ఒక పని అప్ప చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లాంటి మనస్తత్వం కలిగిన వాడికి ఒక సంఘాన్ని అప్ప చెప్తే దేవుని పరిచయం అప్ప చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు క్రైస్తవులు కొట్టుకుంటుంది ఎక్కడా అన్నంటే ఇది ఇక్కడే ఈ లీడర్షిప్ కాడే వీళ్ళు ఎవరి చేత మోసపరచబడ్డారు వీళ్ళు ఎవరు మోసం చేశారు వీళ్ళు ఎందుకు ఈ విధంగా తయారయ్యారు తెలీదు కాలం సమీపించబడింది కాబట్టి బాగా దగ్గరగా ఉంది కాబట్టి ఈ గుంపు ఎక్కువగా ఉండడం వల్ల మోసపరచబోయే మోస చేసే గుంపు పెద్దగా ఉండడం వల్ల మోసపోయే గుంపు గుంపు ఎప్పుడు అట్లా తెలియదు కానీ వాక్యం ద్వారా ఈరోజు హెచ్చరిస్తుంది ఏంటి అంటే మోసపరచబడే గుంపుల్లో మనం ఉండకూడదు అది మన మనం మోసం చేసుకునేది కానీ మనం ఇతరులను మోసం చేసారు కానీ ఎవడన్నా మోసం చేస్తే ఆ మోసంలో పడిపోవటం కానీ ఎలాంటిది మన మధ్యలో ఉండకూడదు ఎలాంటి మన సంబంధం ఉండకూడదు మనం చాలా క్లియర్గా ఉండాలి ఎప్పుడు మోసం చేకూర్చి మోసం దూరంగా ఉంటామంటే ఎప్పుడు అంటే ఎప్పుడు ఒకవేళ మనలో గనక వాకింగ్ కనుక ఉంటే మనం మోసపరచబడ ఎందుకని అంటే వాకింగ్ గర్దిస్తూ ఉంటుంది అరే నువ్వు చేసే తప్పు ఆ లీడింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఆ అనుభవించిన వాళ్ళకి తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసు ఒక చిన్న పని విషయంలో ఏం చేయాలి ప్రభా నేను ఎట్లా చేయాలి నేను ఎట్లా ఈ సమస్య నుంచి బయటపడాలి అనే మనలో మనం దేవుని వైపు చూస్తా ఆ ఆత్ర పడుతూ ఉంటే దేవుణ్ణి నడిపింపనేది స్పిరిట్ లీడింగ్ అనేది ఖచ్చితంగా ఆ సమయానికి సహాయం చేస్తుంది ఒకవేళ ఆపదైతే ఆపద నుంచి తప్పించే విధంగా సహాయం చేస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం పరీక్షించుకోవాలి ఆ ఆత్మ ఎట్టిదో వాళ్ళో మనం వాళ్ళమో మన పరిస్థితి మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియరా అనేకులు అబద్ధ ప్రవక్తులు యువకనానికి బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవునికి సంబంధించినవో కావో పరీక్షించుకోండి కీర్తకులు కూడా ఇస్తున్నాడు యేసు క్రీస్తు శరీరధారి ఏ ఆత్మ ఒప్పుకును అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసుని ఒప్పుకునదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతే ఇది ఇది వరకే అది లోకంలో ఉన్నది క్రీస్తుని కాక దేవుని కాక మరి ఏ బోధనైనా మరి ఏ మాటనైనా చెప్తే వింటే అది అదేంటండి యహోవ తండ్రినే కదా వేసాయనే కదా మళ్ళీ కుమారుడు కొంతమంది అది కాదండి కాదండి మరి రే తల్లి ఉంది మరే తల్లి ద్వారానే పోవాలి కొంతమంది అంటే ఇవన్నీ ఒకే ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ బైబిల్ ఏం చెప్తుంది ఆ బైబుల్ చెప్పిన దాని ప్రకారం మనం ఎప్పుడు పోతాం అంటే అప్పుడు మనం మోసపరచబడకుండా ఉంటాము కొన్ని నీళ్ళు రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచ్చింది ఏలయనగా అట్టివారు క్రీస్ యొక్క అపోస్తుల వేషము ధరించుకుని ధరించుకునే వారై దొంగ దొంగ అపోస్తులను మోసగాండ్రగాను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు పైన ఒక మాట చదువుదాం పన్నెండులో అతిశయ కారణం ఎదుగు వారు ఏ విషయంలో ఏ ఏ విషయంలో అతిశయించున్నారో ఆ విషయంలో వారు మానవలిని మా వల్లనే ఉన్నారని కనబడ నిమిత్తం వారికి కారణము దొరకకుండా కొట్టివేయు నేను చేస్తున్న ప్రకారమే ముందు కూడా చేతున్నాను ఏలైనగా అట్టివారు కిరీస్ యొక్క అపోస్తుల వేషము ధరించుకునే వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగాను మోసగాండ్రు పనివారునై ఉన్నారు ఇక్కడ అపోస్తుల్లాగానే కనిపించి కానీ వాళ్ళు అపోస్తుల్లాగా ఉండవు వారి వాళ్ళ పరిస్థితులు అపోస్తుల లాగానే ఉండవు కానీ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు దోచుకునే వారు లాగా దొంగల లాగా దొంగ దోచుకునేవాళ్ళు ఏంటంటే ఆ కారణం చేత ఈ కారణం చేత దీని మీద దాని మీద ఏ సంఘంలో ఈ రోజు చర్చికి వెళ్ళాలి ఏంటంటే ఏ చర్చికి వెళ్ళినా ఏంటి సమస్య ఏంటి ఏంటంటే ప్రతి ఆదివారం చర్చిలో లాస్ట్ లో అనౌన్స్మెంట్ ఉంటుంది ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇదిగోండి ఈ గోడ కట్టాలి ఈ ప్రహరీ కట్టాలి ఈ గోపురం కట్టాలి దీని పెయింటింగ్ వేయించాలి దానికి అక్కడ లైటింగ్ వేయించాలి ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ చేయించాలి దీన్ని అక్కడ ఎక్స్టెండ్ చేయించాలి దీన్ని ఇక్కడ డెమాలిష్ చేయాలి ఈ ఈ బండలు వేయించి ఇంకోటి వేయించాలి లేదు అని అనంటే మంచిగా చైర్స్ వేయించాలి టేబుల్స్ వేయించాలి భోజనాలు పెట్టించాలి రెగ్యులర్గా రెగ్యులర్గా ఏమొస్తాయి అని అంటే ఇవే వస్తాయి ప్రతి ఆదివారం వస్తాయి వాటన్నిటి వల్ల ఉపయోగం ఏమైనా అంటే ఏమో ఆ చేసే అది దేవుణ్ణి సమ్మతించిందో కాదు ఇది అపవసర పోదే అని అంటారు కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయి ఇదిగా అవసరత నిజంగా ఉంటే ఆ అవసరత ఏదో ఒక రూపంగా ఎవరో ఒకరి ద్వారా ప్రేరేపించబడి అదొండి అవసరం ఎక్కడైతే అది లేదో అదొండి ఈ ద్వారా అనేకుల్ని ఇది చేసి ఏం చేస్తారంటే ఇంకా ఎవరైతే ముందొచ్చి వాళ్ళు ఆ అవసరం తీర్చడానికి ముందుకొస్తారో వాళ్ళ పేరు ఒకటి ప్రచారం జరిగితే ఇక పక్కన వాడికి కూడా ఏంటంటే నా పేరు కూడా చదివించుకోవాలి నన్ను కూడా ఆ విధంగా వాళ్ళు పొగడాలి నన్ను కూడా ఆ విధంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి కలంపుతో ఆలోచనతో ఏం చేస్తారు అనంటే వీళ్ళి కోళ్ళు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఇంకా ఏం చేస్తారు అనంటే అందరికన్నా బాగా ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి సన్మానం చేస్తారు వాళ్ళ పేరు రాయిస్తారు కానీ లెక్కలు చెప్పరు దీని దగ్గర విభేదాలు మోస పోయింది ఎవరు మోసపరచబడినరు దేనివన్నీ కలెక్షన్ చేయబోతున్నాయో అసలు వాక్యం ఉండదు ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి వీటి తర్వాత ఒకరినొకరు మాట్లాడుకోవటం తిట్టుకోవటం కొట్టుకోవటం తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇట్లాంటివన్నీ చూస్తారు అయితే గల రాసిన పత్రికలో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం గగతి రాశి పత్రిక పౌర అధ్యాయము ఆరో వచ్చి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి విభిన్నమైన సువార్త తట్టు మీరు మీరంత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యముగా ఉన్నది మీకు సువార్థ పరిచయ చేసినప్పుడు ఒకరు మీకు మీకు గాసుపల్ చెప్పినప్పుడు ఆ గాసుపల్ లో ఆ సువార్తలో ఆ ఆ జరిగినటువంటి ఆ కన్వెన్షన్ లో ఆ జరిగినటువంటి ఆ కూటంలో సెమినార్ లో ఎక్కడో ఒక చోట ఆ రోజు మీకు వాక్యాన్ని చెప్పి బోధించి ప్రకటించి చేస్తే ఆ రోజు ఒప్పుకున్నారు దేవుని సొంత స్వీకరించారు ఆయన మాటకు లోబడ్డారు నమ్మారు కొంతకాలం అయిపోయిన తర్వాత ఎక్కడో వాక్యం విని దాని వైపుకి తిరగబడి అటువైపు మనల్చబడి ఇంత త్వరగా వేరే ఒక బోధ ఆ బోధలో ఏముందో తెలియదు ఆ బోధలో క్రీస్తున్నాడో లేదో తెలియదు ఆ బోధలో క్రీస్తుని వాళ్ళు ప్రేమించే విధంగా చెప్తున్నారో లేదో తెలియదు ఆయన ఈ లోకానికి శరీరదారిగా వచ్చాడు మన కోసం మరణించాడు సమాధి చేయబడ్డారు తిరిగి మూడో దినాలు లేపబడ్డారు అనే విషయాన్ని వాళ్ళు చెప్తారో లేదో నమ్ముతారో లేదో తెలియదు కానీ వాడు ఏదేదో బోధి చెప్తా ఉంటే వాటి వైపు తిరిగి వీరు ఎంతగా ఇంత తొందరగా ఆ స్వార్థ వైపు వాడు చెప్పిన దాని వైపు తిరిగి మోసపరచబడతారని నేను అనుకోలేదు అని చెప్పి గలకీయులకు ఆ రోజు రాసిన ఉత్తరమే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడచి విభిన్నమైన స్వార్థ తట్టు మీరు ఎంత త్వరగా తిరిగిపోవటం చూడగా నా ఆశ్చర్యంగా ఉంది స్వార్థలో విభిన్నమైనటువంటి స్వార్థలు ఉన్నాయి రకరకాలైనటువంటి మాటలతో చెప్తారు రకరకాలైనటువంటి గాసుపులు చెప్తారు కాదు ఏది ఉత్తమం సిమిలర్ గా ఆయన లాగానే ఉంటది ఆయన స్వరం లాగానే ఉంటుంది ఆయన వాక్ లాగానే ఉంటుంది ఆయన మాట లాగానే ఉంటుంది ఆయన మాట్లాడినట్టు ఉంటుంది కానీ తేరు చూస్తే ఆయన కాదు నా పేరట నామ వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు నేనే అని చెప్తారు కాలం సమీపించబడింది అని చెప్తారు ఇవన్నీ రాకడకు సూచనలు ఈ చిట్ట చివరి సూచనలో ఈ చిట్ట చివరి దినాల్లో ఈ రాకడు వచ్చి అతి సమయంగా ఉన్న పరిస్థితుల్లో వేళ మనవి స్థితిగతిలో మనం మోసం చేసుకునేటట్టున్నావా మనం ఏదో వేరే స్వార్థ అసలు స్వార్థ కాకుండా వేరే స్వార్థ వైపు తిప్పబడి తిరగబడి మనం మోసపరచబడుతున్నావా లేకపోతే విన్నట్టుగా నటించి వాక్యాన్ని మనం జీర్ణం చేసుకోలేక వాక్యానుసారంగా జీవించలేక అని కష్టంగా ఉండి మనం దాని వైదొలిగిపోయి తప్పిపోయేవారిలాగా ఉన్నాం వేళ మనం లేకపోవచ్చు కానీ బయట ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళని మార్చగలిగే విధంగా మనం తయారవ్వాలి వాళ్ళని వాళ్ళను కూడా ఇటువై విధంగా మనం తీసుకొని రావాలి ఏ కారకి మనం మాత్రమే ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు బోధించుకుంటూ మనం మాత్రమే ఇదిగా ఉంటే రేపు చెప్పలేము మనలో కూడా ఎంతమంది నిజంగా ఆయన స్టాండర్డ్స్ కి ఆయన పిలుపుకి ఆయన నిజేతకు ఆయన పరిశోధించిన పరిశీలించినప్పుడు ఆయన పరిశోధించినప్పుడు మనం ఉండడం గ్రూపే మనలో నిజంగా ఆయన పరిశోధించినటువంటి ఆ పరీక్షలో ఆ పరిశీలనలో ఎంతమంది మీరు నెక్కేవారిలాగా ఉన్నావు తెలియదు ఇంత బాగా చెప్పినా రేపు నన్ను పరిశో పరిశీలిస్తే నన్ను పరిశోధిస్తే నేను రేపు ఆయన స్టాండర్డ్స్ కి మీట్ అవ్వగలను నాకు కూడా నమ్మకం లేదు ఒకవేళ నేను నమ్మి నిజంగా ఆయన స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నానని చెప్పి నేను గనక అనుకుని నేను నిజంగా ఆ ఉంటే నెక్స్ట్ నేనేం చేయాలి అని అంటే అనేకుని నేను తీసుకొని వచ్చే విధంగా ఉన్నాను అయ్యా నేను మారాను ఇదిగో అందుకే అన్నాడు పౌరులు అన్నాడు ఒమాన్ వాళ్ళెవ్వరు కూడా పన్నెండు శిష్యులు ఎవరు కూడా మాట పౌలు మాత్రమే ఉండాలి ఇదిగో పోలి నేను నడుచుకున్నాను నన్ను పోలి మీరు నడుచుకోండి నేను ఒక పేస్ గా ఉన్నాను నేను ఒక ఆధారంగా ఉన్నా కాబట్టి మీరు ఆయనలాగా ఉండలేకపోవచ్చు కనీసం నా ఉండండి ఎందుకంటే నేను ఆయన పోలి జీవించాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని నా ప్రకారం ఉన్న మీరు కనీసం ఉండండి అని మాటను పుల్లుగారి చెప్పి ఎన్ని సందర్భాల్లో ఆయన ఆయన ఎన్ని సంఘాలను కట్టాడో ఎంతమందిని హెచ్చరించాడో ఎంతమందికి బోధన చెప్పాడు ఆయన ఎన్ని ఆశ్చర్యమైనటువంటి సంగతులను చేశారు ఎక్కడా కూడా ఆయన మీద మత్స లేకుండా చనిపోయేంత వరకు ఎన్ని అనుభవాలు ఆ అనుభవాలు ఒక్కొక్క దాంట్లోంచి పోతూ అందరినీ ఒక మీద నడిపిస్తూ ఆయన జీవితం ఒక నిజంగానే బైబుల్లో ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ సంఘాలకి ఎక్కువ పత్రికలకి రాయడానికి మూలమైనటువంటి వ్యక్తి ఈరోజు క్రీస్తు లా కాకపోయినా పౌలు గారిలాగా మనం జీవించగలము ఒకవేళ నిజంగా ఆయన మరి ఆయన గనక ఒకవేళ మోసం వైపు మన త్వరగా తిరగబడకోకుండా మనల్ని మనం సరి చేసుకోగలిగి మనం ఒక బండం మీద కట్టబడినటువంటి సంఘంగా ఇల్లుగా బండ పునాది గట్టిగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనుషులుగా ఉండి కదల్చక స్థిరంగా ఉండి ఆయన ఓకే మనకి ఎంతమంది వచ్చి మోసం చేసిన ఎంతమంది వచ్చి మాయ చేసిన మనం మనం వ్యక్తిగతంగా మనలో మోసం ఉండదు మనల్ని మోసం చేసేవాడు మనల్ని చేయలేడు మోసం అనేది మనకి ఇదిగా ఉండదు ఎందుకంటే మొట్టమొదటి మాట ఆయన చెప్పింది మీరు ఎట్లా ఉండండి ఎట్లా ఉండండి ఆ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అనేది చెప్పలేదు కానీ మొట్టమొదటి మాట ఏం చెప్పారు అనంటే మొట్టమొదటి ప్రమాదక ప్రమాద హెచ్చరిక ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు మోసపరచకుండా చూసుకోండి ఎంతో చక్కగా మీరు మోసపరచబడతారు తెలివిగా మోసపరచబడతారు దాంట్లో ఆ పడతారు కాబట్టి వాటి నుంచి దూరపరచబడాలా అనేదని వాక్యం సెలవిస్తా ఉంది ఆఖరిగా పేతుర్వాసిన రెండవ పత్రిక పేతుర్వాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాల్లో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండివి అటువల్లే మీలోనూ అబద్ధ బోధకులు అబద్ధ బోధకులు ఉండరు ఉంటారు అబద్ధపు ఇవి రెండు వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించు విసర్జించు తమ తామే శీఘ్రముగా నాశనము కలుగు నాశన కర్మకు భిన్న అభిప్రాయాలను రహస్యముగా బోధించురు ఇక్కడ బోధకులు అబద్ధ బోధకులు ఉన్నారు అబద్ధ ప్రవక్తులు ఉన్నారు అట్లాగే కొంచెం కిందకు వస్తే ఉంటారంటే మరియు అనేకులు వారి పోకి శాస్త్రాలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషించబడుతుంది ఇది మూడో ఏమో అబద్ధ రెండోది అబద్ధ బోధకులు మూడోది పోకిల్ శాస్త్రం చేసేవాళ్ళు నాలుగోది వారు అధిక లోబులై లోభత్వం కలిగినటువంటి వారు వాళ్ళకి తీసుకోవటమే తెలుసు గాని ఇవ్వడం తెలీదు వాళ్ళకి పెట్టడం తెలీదు సంఘాల్లో చాలా మంది టైత్ ఇవ్వండి దశంభాగాలు ఇవ్వండి దశ భాగాలు అని చెప్పి పీడించుకొని ఆ దశంభాగాలు తీసుకుంటారు కానీ ఏ రోజైనా ఒక వ్యధరానికి ఇచ్చారా దిక్కు లేని వారికి ఇచ్చారా దిక్కు లేని పిల్లలను ఆదరించారా పొరుగు దేశస్తుడికి ఇచ్చారా ఇవన్నీ ఈ నాలుగు చేయాలి కదా స్వార్థ కోసం ప్రకటి కోసం వాడాలి కదా లేదు లో వాళ్ళకేందంటే నారి గుణం కావాలి కానివ్వకూడదు వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వల్న లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధించబడిన తీర్పు ఆలస్యము చేయదు వారు నాశనమునకు నాశనమునకు నాశనము కునికి నిద్రపోదు నాలుగు రకాలైనటువంటి మనుషుల గురించి నాలుగు రకాలైన గుంపుల గురించి కాబట్టి ఈరోజు పొల్యూట్ అయిపోయింది వాక్యాల చెప్పబడినట్టు కరలోక రాజ్యం ఒక స్త్రీని పోలి ఉంది ఆమె మూడు కొంచెం పిండిని తీసుకొని ఉంటే ఒక కొంచెం కొంచెం పిండి మాత్రం పోయి ఆ మొత్తం పిండిని పాడు చేసిన విధంగా ఈ రోజు ప్రవక్తల వల్ల బోధకుల వల్ల కోపిక చేసే వాళ్ళ వల్ల లోత ఉన్నటువంటి ఎంతో పాడైపోయే పరిస్థితి ఉంది దీని వల్ల అనేకులు మోసపరచబడే పరిస్థితులు ఉన్నాయి అనేకులు మోసపరచబట్ట జరిగింది కాబట్టి ఈ ఈ సీక్రెట్స్ మనం తెలియపరచబడితే ఈ విషయాలు మనం బయలుపరచబడితే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకవేళ దేవుడు రాకడా ఒకవేళ ఇప్పుడే శివంగా వస్తే మన పరిస్థితి ఏంటి మోసపరచబడి మోసపరచబడి మనం ఆయనతో ఉండేటువంటి ఆ యోగ్యతను పోగొట్టుకుంటామని వ్యక్తిగతంగా చాలా విషయాల్లో మనం తెలివిగా ఉన్నామని మనం అనుకుంటాం కొన్నింటిని విడిచిపెట్టడానికి ఒప్పుకోము ఇవన్నీ వాక్యాలను చెప్పబడిన మాటలన్నీ ఒక వ్యక్తి అయితే వ్యక్తిగతంగా మనల్ని మనల్ని పరిశీలించుకుంటే ఎవరో వచ్చి పరిశీలించరు ఎవరో వచ్చి మన పక్కన ఏదన్నా కొలకర్ర పెట్టరు దేవుడే రేపు ఆము ఏడు ఏడు అన్నట్టు ఇదిగో నా జనుల మధ్య నేను మట్టపు వేయబోతున్నాను ఇక ఎన్నిటికీ వాళ్ళని నేను పోను అన్నట్టుగా ఒకవేళ దేవుడు మనల్ని పరిశీలిస్తే పరిశోధిస్తే మన గుణగణాలను బట్టి మనం దేవుడిని మోసం చేసినట్టుగా ఎవరు మోసం చేయలేము కాబట్టి మోసం అనేది మనలో ఉండకూడదు ఈ మోసం అనేది మన చుట్టుపక్కల దగ్గర ఉండకూడదు ఈ మోసం అనేది మనకు దూరంగా ఉండాలి మనల్ని మోసం చేయడానికి కూడా ఎవడు రావడానికి సాహసం చేయకూడదు అలాంటి పరిస్థితుల్లో మనం దేవుడు నడిపించి ఆయన మహిం పొందాలని కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు తన మినికిళ్ళు దేవించి ఆశీర్వదించును గాక ఆమె పరిశుద్ధిలో ఒక దేవ మీకెంత వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలు ప్రభా అలిగినటువంటి శిష్యులు మీ వద్దకు వచ్చి ఏకాంతంగా మీరు ఉన్నప్పుడు అయా మీరాకడకు యొగ సమాప్తికి సూచనలు నేను మీరు అడిగినప్పుడు ప్రభా వారు మిమ్మల్ని మీరు చెప్పిన మొట్టమొదటి మాట ఎవరినూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని చెప్పారు ప్రభా కాబట్టి ఈ రోజు మా స్థితిగతులు ఏంటో మా తెలీదు మాలో ఉన్న మోసం ఏంటో తెలియదు మేము ఎక్కడ మోసపరచబడ్డామో తెలియదు ఎక్కడెక్కడ ఎవరు మోసపరచడానికి అయ్యా కాసుకొని కూర్చున్నారో తెలియదు కానీ మేము మాత్రం మేము మాలో మోసం ఉండకూడదు మేము మోసపరచకూడదు అయ్యా మేము ఎవరి చేత సిద్ధంగా ఉండకూడదు ప్రభా అలాంటి పరిస్థితులు మాకు అనుగ్రహించండి అయ్యా మీ జ్ఞానంతో నింపండి ప్రభా ఒకవేళ మీరు సమీపంగా ఉంటే ప్రభా అయాగున దీనిని బట్టి మేము ప్రభావ మీరు ఉండేటువంటి అర్హతను కోల్పోకుండా ప్రభా మీ మీరు ఏ విధంగా మీరు పరిస్థితులు ఉన్నారో అలాంటి పరిస్థితులతో మాకు కూడా అనుగ్రహించి అయాగునైనా మిమ్మల్ని పోలి జీవించడానికి ఆయా పౌరులు గారు చెప్పినట్టుగా ప్రభా ఆయా నన్ను పోలి జీవించ ప్రభా ఆయన పోలి జీవించడానికి ప్రభావ మీకు అనుగ్రహించండి మీ సహాయాన్ని అనుగ్రహించండి మేము ఎప్పుడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభావితిగా మిమ్మల్ని ప్రకటించాలి మేము నమ్ముతున్నాం ప్రభా మీరు నలరూప మనుషులు నల రూపంలో ఈ లోకానికి వచ్చారని మానవునిగా ఈ లోకానికి జన్మించారని ప్రభావినైనా మీరు అయ్యా ఎన్నో శ్రమలు మా నిమిత్తం పొందారని ప్రభా సిలు వేయబడ్డారని తండ్రి అట్లా సమాధి చేయబడ్డారని తండ్రి మూడో దినాలు లేపబడ్డారని ప్రభా మేము నమ్ముతున్నాం ప్రభా కాబట్టి మమ్మల్ని ఎవడు మోసం చేయడానికి వీలు ప్రభా అలాంటి స్థితిగతులు ప్రభావితిగా నేను అలాంటి అనుభవాల నుంచి ప్రభావిని నడిపించి మీరు మహిళ పొందమని ప్రభావి కొద్ది ప్రార్థనను వాక్యాన్ని దేవించి ఆశీర్వదించి ప్రభా మాకు మేలుకరంగా మార్చుమని ప్రభావితిగా ఇది అనేక మేలుకరంగా ఉంచుమని ప్రభా ఈ సీక్రెట్స్ బయలుపరిచినందుకు మీకు ఎంత వందనాలు ఈ కొద్ది ప్రార్థన మన ఆధుని మీ పీకుమారు నేను ఏసుక్రిస్తు వారికి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను సమాధానము పరిశుద్ధ నడిపిల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకి సదాకాలం తోడై ఉండి నడిపించు గాక ఆమె అందరికి ప్రైజ్ రాడ్ వంద ప్రేస్ ప్రేస్ బ్రదర్స్టర్ేసు